విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం మంగళం గురుదేవాయ మహాయత్మని సర్వోకరణ్యాయ ధురోపాయమంగళం హరిష్ణముకుందం రాధానందం రాధానందం హరి గోవిందం హరిగోవిందం అనంతం అనంత రూపం ఆత్మానందం కృష్ణ ముకుందం రాధానందం రాధానందం హరిగోవిందం ందం అనంతం అనంత ఆత్మానందం కృష్ణ ముకుందం రాధానందం రాధానందం హరిగోవిందం అనంతం అనంత రూప ఆత్మానందం కృష్ణ ముకుందం రాధానందం రాధానందం హరిగోవింద అనంత ఆత్మానంద కృష్ణ ముకుందం రాధానందం రాధానందం హరిందరిగోవిందనంతూప అనంతరూపం ఆత్మానందం కరుణానిధే గోవిందో వశిష్ట గీత ఐదవ అధ్యాయం ఉపశమ ప్రకరణం ఇంకా ఒక్కటి మిగిలిందండి దాని పేరు నిర్వహణ ప్రకరణం చాలా పెద్దది అనేక ఆఖ్యానముల ద్వారా దృష్టాంతముల ద్వారా వశిష్ఠ మహర్షి ప్రబోధం చేస్తున్నారు బాల్య వయస్సులో ఉన్నటువంటి శ్రీరామచంద్రునికి పదహారు సంవత్సరముల వయస్సు అండి వైరాగ్యం కలిగి ఉన్నారు నేలగనక దున్ని పెడితే విత్తనానికి తగిందో వెంటనే విత్తనం ఎట్లా వేస్తారో అదేవిధంగా శ్రీరామచంద్రుని యొక్క హృదయం మహాపరిపక్వమై వైరాగ్య పరిపూరితమై వివేకంతో కూడి కనుకనే వారు రాజ్యమును తిరస్కరించినారు నాకు వద్దన్నారు కిమ్మే రాజ్యేన కిం భోగై కోగతం ప్రార్థన చేసినాడు అక్కడ ఇద్దరు మహనీయులు ఉండారండి విశ్వామిత్రుడు వశిష్ఠులు కిమ్మే రాజ్యేన కిం భోగై ఈ భోగములు ఈ సంపదలు ఇవన్నీ నాకు అవసరం లేదు నాకు కావాల్సింది కోహం కిమితమాగతం ఇదమ్మంటే ఈ దృశ్య ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది నా నిజస్వరూపం ఏది అది కోహం కిమిదమాగతం కొంచెం జిజ్ఞాస కలిగిన వారికి కొంచెం సాధన చేసిన వారికి ఈ ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుందండి ఏమనగా నే నా యొక్క నిజస్వరూపం ఏమిటి ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు నేను దేహం అనుకుంటున్నారని కదండి వాస్తవంగా దేహం అయితే ఎల్లకాలం వారి వెంట ఉండాలండి ఈ దేహం ఏమంట ఉంటుందో లేదు కదా ఏదో ఇప్పుడు కనిపించినప్పుడు ఈ దేహం నేను అని చెప్పి అనుకుంటున్నారు నిద్రలో లేదు కదా మరణించినప్పుడు లేదు కదా మరచిపోయినప్పుడు లేదు కదా కాబట్టి ఈ దేహం యొక్క స్ఫురణ ఎప్పుడు అప్పుడు నేను దేహం అని చెప్పి అనుకుంటున్నాడు ఎల్లకాలం తన యొక్క స్వరూపం తన వెంట ఉండేది కాదండి ఇది కేవలం ఒక కవ ఒక తొడుగు వస్త్రం ఏ విధంగా తొడుగుకుంటున్నారో ఆ విధంగా దీని పేరు ఉపాధి అంటారండి ఉపాధి దానిలో వచ్చి వీడు ప్రవేశించాడు సరే దీనివల్ల కర్మవశాత్తు ఈ కర్మ ఏ ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఆ ప్రశ్నకి జవాబు లేదండి నో ఆన్సర్ అది ఎప్పుడు ఈ అజ్ఞానం మొదలు పెట్టింది ఎప్పుడు ఈ కర్మ ప్రారంభించింది అనేటువంటి ప్రశ్నకు ఏమి సమాధానం లేదు ఒకవేళ ఎవరైనా సమాధానం కోసం ప్రశ్నించారా అనవస్థా దోషం అదే అనవస్థ దీనికి కారణం పూర్వకర్మ దానికి కారణం పూర్వజన్మ దానికి కారణం పూర్వకర్మ ఈ విధంగానండి అంతులేనిటువంటి సమాచారం అయిపోతుంది ఎవరైనా దాని గుర్చి కనుక మథన వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అంతే ఎందుకు రాదండి దాని యొక్క రిజల్టే రాదండి దానికి బదులు ఏం చేయాల్సిన హౌ టు రిమూవ్ దిస్ మిజరీ అది ప్రత్యక్షంగా కనిపించినటువంటి దుఃఖాన్ని ఏ విధంగా పోగొట్టవాలని మానవుడు ప్రయత్నం చేయాలండి ఈ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది కాదండి ఏ ఒకవేళ వాడు దాని గుర్చి చింతన చేసినాడా టైం వృధా అయిపోతుందండి శంకరాచార్యులటువంటి వారు అజ్ఞానం అనాది అనిర్వచనీయం అనేసినాడు అనిర్వచనీయం ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ అది అనాది అనాది అని చెప్పి తోసివేది అయితే అనాథైనంత మాత్రం చేత మనకు వచ్చిన బాధ ఏమిటి దీన్ని అంతం చేసుకోవచ్చు అండి యూ కెన్ పుటన్ అండ్ టు ఇట్ పుటన్ అండ్ టు ఇట్ దాన్ని మనం జ్ఞానం చేత తొలగించవచ్చును అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన ఏం బాధపడబాకండి తేన ముఖ్యంతి జంతవా జంతవా అంటే ప్రాణులు దుఃఖపడుతున్నారు ఏంటంటే అజ్ఞానేనావృతం జ్ఞానం పవిత్రమైనటువంటి జ్ఞానస్వరూపమైన ఆత్మ ఈ జన్మార్జితమైనటువంటి పాప పంకిలం పంకిలం అంటే బురదండి ఈ పాపం అనే బురద చేత కప్పబడిపోయిందండి అందుచేత ఈ దుఃఖాలన్నీ కలుగుతున్నాయి అర్జున డోంట్ వరి అంటాడు ఏం బాధపడద్దు జ్ఞానేన తానం నాసిమాత్మనం ఆదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అది ఆదిత్యుడు అంటే సూర్యుడు సూర్యుడు చక్కగా వెలుగుతున్నప్పటికీ మేఘం గనక మధ్యస్థే చీకటి ఉంటుందో అదే విధంగా ఇప్పుడు జనులు దుఃఖపడుతున్నారండి అంత తల్లకిందుల వ్యవహారం అండి ఇప్పుడు జనులకి అంటే తల్లకిందుల వ్యవహారం ఎవరికి వస్తుంది తెలిసిన తమోగుణం కలిగి భగవద్గీతలో చెప్తాడు అధర్మం ధర్మమితి మన్యతేపీతాం బుద్ధి పద్దెనిమిదో అధ్యాయం ఈ తమోగుణం ఈ రజోగు వెంట అన్ని తలకిందులు వ్యవహారం ఉన్న దేవుడు లేడు అంటాడు ప్రత్యక్షంగా సమస్త ఈ ఆకాశం ఆకాశం లేదని ఎవరైనా అంటారు చెప్పండి అన్నిట్లో కూడా వ్యాపించున్నది కదా దీనికంటే మహాసూక్ష్మైనటువంటి చిదాకాశం సర్వత్రా ఉన్నప్పటికీ వీడు ఏమంటాడు తెలుసిన లేడు దేవుడు లేడు చూడు ఈ ఇది తలకిందుల వ్యవహారం కదండి ఈ నామరూపార్థం ప్రపంచం కేవలం ఇంద్రియముల వల్ల కల్పింపబడిందండి మరి ఇది ఉన్నది అంటాడు చూడండి ఇది సత్యం అది అసత్యం అంటాడు చూడు ఇది తలకిందులు కదండి ఏది ఉన్నదో దాన్ని లేదంటాం లేని దాన్ని ఉన్నదంటాం ఇది కేవలం కల్పితమైన ఈ అజ్ఞానం యొక్క చిహ్నం అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని తల్లకిందులు వ్యవహారాలు ఉన్నాయండి ఏమిటో చెప్తాను వినండి మీరు రైల్లో రైల్లో ప్రయాణం చేస్తున్నారండి మీ చిన్న పిల్లవాడు కూడా ప్రయాణం చేస్తున్నాడు సరిగా వచ్చిందండి ఊరు స్టేషన్ వచ్చేసింది అనుకోండి పిల్లవాడు నానా నానా ఊరు వచ్చింది అంటాడు ఊరు వచ్చింది అయ్యా ఊళ్ళు రావండి వీడు ఊరికి వెళ్ళాడు ఊళ్ళు ఎక్కడన్నా వస్తాయండి ఊరు ఎక్కడే ఉంటుందండి నాన్న ఊరు వచ్చింది అంటాడు అది రాదండి అది అక్కడే ఉంది వీడు ఊరికి వచ్చాడు అది చూసారా మాట్లాడటంలో ఎంత తల్ల కాదు ఊరు వచ్చింది అనేది శుద్ధ తప్పండి ఊరు రాదండి వీడు ఊరికి వెళ్ళాడు మీరు రోడ్డు బజార్లో పోతున్నారండి ఒక రాయి కాలికి తగిలిందండి వాడు ఏమంటాడు రాయి నాకు ఇంకోటి చెప్తాడు ఏమండి రాయి నాకు తగిలింది రాళ్ళు తగలవండి రాళ్ళు అక్కడే ఉంటాయి వీడు వెళ్ళి తగులుకున్నాడు దాన్ని చూసారా ఏదైనా రాయి వచ్చి మీ నెత్తిన పడిందా మీ కాలు మీద పడిందా లేదు వీడి పోతూ పోతూ రాయిని కొట్టాడు వాడు అనవసరంగా పాపం అదేమీ చేయలేదండి అది నిరపరాధి ఏది రాయి వీడి వెళ్ళి కాలు దాన్ని నెత్తినేశాడు అది తగిలింది రాయి నాకు తగిలింది అంటాడు రాళ్ళు తగలవండి వీడి వెళ్ళి తగులుకున్నాడు ఇంకో దృష్టాంతం మీరు అట్లా పోతున్నారనుకోండి రోడ్డు ఎటుబా రెండుగా చీలిపోయింది ఎటుపోవలా మీకు తెలియదు అండి ఎవరైనా పోతుంటే ఏమండి ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అంటాడు ఏమండి రోడ్లు పోతాయా ఎక్కడైనా ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అంటాడు రామ ఎక్కడికి పోవండి రోడ్లు అట్లా స్థిరంగా ఉంటాయి వీడు పోతాడండి సార్ ఇదంతా మాట్లాడుకునేప్పుడు కూడా మరి రకంగా తల్ల కిందులుగా కొన్ని కొన్ని జరుగుతుంటాయి బాగా విచారిస్తే నవ్వు వస్తాయండి ఇటువంటి మాటలన్నీ కూడా ఏమండి రోడ్డు పోతుంది ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది రామ రామ రోడ్లు పోతాయండి పోవండి రోడ్లు అట్లాగే ఉంటాయి వీడు వెళ్తాడు కానీ మాట్లాడుకునే ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అంటాడు అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక విషయంలోనండి అజ్ఞానం ఏం చేస్తాడు తెలుసు ఉన్నటువంటి దేవుణ్ణి లేడు అంటాడు సరే లేని ప్రపంచాన్ని నామరూపాత్మకమైన ప్రపంచాన్ని సత్యం అని చెప్పి అంటాడు ఈ ఎప్పటి నుంచి వస్తున్నది తెలిసిన ఈ అజ్ఞానం కాలం నుంచి వస్తున్నది అంటది దాని ప్రభావం చేత వీడు పుట్టడం చావటం ఈ దౌర్భాగ్యం వీడికి తగులుకుంది ఇప్పుడు ఏం చేయాలి ఇది బాగా విచారణ చేయాలని అందరూ చేయరండి ఇప్పుడు ఎన్ని వేల మందో ఉంటారు ఎన్ని లక్షల మందో ఉంటారు ఎవరికి పట్టిందండి ఈ ఆధ్యాత్మిక విషయం కేవలం జంతువు ఏ ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పరుడు వరకు కేవలం తినటం ఈ శరీరం మాత్రం ఎట్లా దానికి వస్తుందో అంత మాత్రంలోనే వీడు ఉంటే ఇక మానవత్వం ఈ గొప్పతనం ఏమిటి చెప్పండి సరే ఇప్పుడు తినకూడదు తాగకూడదని కాదండి కేవలం అదేనా ఈజిట్ అండ్ అన్ రన్ ఫర్ ఇట్ సెల్ఫ్ నో మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ భగవత్ సాక్షాత్కారం అది అది ఏమైనా కొంచెం లవలేశమైన కొంచెం గ్రహిస్తున్నాడంటే లేదండి అది కేవలం అజ్ఞానంలోనే పడిపోయి ఇరవై నాలుగు కూడా ఈ నామ రూపాల్లోనే గడిపివేస్తున్నాడు అండి సర ఏ మహనీయులో చూడం చక్కగా విషయం తెలుసుకున్నటువంటి వారు లోకమునకు చక్కగా ఉపకారం చేస్తూ నాలో వెలిగేటువంటి ఆత్మ అక్కడ కూడా ఉన్నది కాబట్టి ఎవరికి అపకారం చేయకూడదు ద్వేషము రోషము అసూయ దీనికి అర్థం లేదు ఎందుకంటే అంతా ఒకే వస్తువు అయినప్పుడు ఎవరి మీద ద్వేషం ఎవరి మీద కోపం సర్వాణి భూతాని ఆత్మైవా భూ తిన తత్రోహక్క పశ్యత అది ఏకత్వం ఉన్నది ఈ ప్రపంచంలో అనేకత్వం లేదు అని తెలుసుకున్నప్పుడు ఎవరు ఎవరిని హాని చేస్తారని ఈశావాస్యోపనిషత్కారుని నిలదీసి అడుగుతున్నాడు అండి నిలదీసి అడుగుతున్నాడు ఎవరికి ఎవరికి హాని చేస్తారు ఒకవేళ ఎవరికైనా హాని చేసినారా అదండి వారికి భిన్నత్వం ఈ భేదమైనటువంటి దృష్టి ఉన్నదే గానే ఏకత్వ దృష్టి లేదు నిన్న విశ్వరూపం చూపించిన కారణం అదేనండి శ్రీకృష్ణ పరమాత్మ ప్రజలకు కేవలం భగవంతుడు అంటే ఒక చిన్న వస్తువు ఒక చిన్న విగ్రహం ఒక చిన్న మూర్తి అని చెప్పి అనుకుంటున్నాడు వాస్తవంగానండి ఆ భగవంతుని యొక్క స్వరూపం సర్వవ్యాపకమైనటువంటిదండి సరే పాలలో వెన్న ఒక చోట ఉంటుందండి చెప్పండి పాలలో వెన్న ఒక చోట ఉంటుందా పాలంతా కూడా వ్యాపించి ఉంటుందండి దాన్ని ఏదో మధిస్తే మాత్రం బయటకు వస్తుంది అదే విధంగా పరమాత్మ సర్వత్ర ఈ దృష్టాంతం ఉపనిషత్తుల్లో చెప్పారు ఘృతమివ పయసి నిగూఢం అంటాడు ఘృతం ఘృతం అంటే నెయ్యి పయసి ఈ పాలలోనండి నిగూఢం రై దాన్ని మధనం చేస్తే మాత్రం బయటకు వస్తుంది అంటాడు ఇది ఘృతమివ పయసి నిగూఢం భూతే విజ్ఞానం సతతం మనసి మంథం మనోమంథానుభూతేన ఈ మంథనం ఈ మథనం చేయటం లేదు కాబట్టి దేవుడి గారు కనిపించట్లేదండి సరే నాస్తికులు అజ్ఞానులు ఏమంటారు దేవుడు మాకు కనిపించట్లేదు అయ్యా తేరగా కనిపిస్తాడే చెప్పండి అతి సూక్ష్మైనటువంటి విషయం ఎట్లా కనిపిస్తుందండి మధించండి ఆ మనస్సును చక్కగా సాధన చేత మధించి సమాధి చూడ ధారణ ధ్యానము సమాధి ఇవి అభ్యాసం చేయండి అప్పుడు దేవుడు కనిపించబోతే అడగండి అని పెద్దలు చక్కగా ప్రశ్న చేస్తున్నారండి అయ్యో ఊరికి అడగబాకండి యూ హ్యావ్ టు పే ది ప్రైజ్ అది ఇప్పుడు ఏదైనా ఒక చిన్న వస్తువు బజార్లో కావాలని చెప్పి అడిగితే అయ్యా ఖరీదు చెల్లించుందని ఆ కొట్టువాడు అంటలేదండి అంగడి యు మస్ట్ ప్లీజ్ పే ది ప్రైస్ అని అదేవిధంగా భగవంతుని మనం కోరుతున్నాం కదా ఆ భగవంతుడు అంత చౌకగా వస్తారు చెప్పండి సర్వత్రా ఉన్నప్పటికీ కూడా మనం సాధన చేస్తే అనుష్ఠానం చేస్తే వారు కనిపిస్తారు అన్నది అర్జునుడు అటువంటి ఏమండి నా మనస్సు నిలవలేదంటే అభ్యాసం చేయ్యా ఏం చేసేది నేనేం చేసేది అంటే అడేవారు శ్రీకృష్ణుడు ప్రాక్టీస్ అది అభ్యాసైనతగా ఉంటే వైరాగ్యైన సోమరిగా ఉండి ఏమి ప్రాక్టీస్ చేయకుండా సాధన చేయకుండా ఉంటే వాడికి వాడు ఎట్లా వృద్ధికి వస్తాడు చెప్పండిది ఈ ఆధ్యాత్మిక విషయంలో ఒక పిల్లవాడు అండి స్కూల్లో వేశాడండి ఒక ఆయన ఎవరు తండ్రి వాడు అల్లరిలో అల్లరి మొక్కలో చేరిపోయినాడండి ఏ ఏమి చదువు కానీ తండ్రికి తెలియదండి వీడు బాగా చదువుతున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పేసి ఆఖరి పరీక్షలు అయినాయండి పరీక్షలైతే రిజల్ట్స్ ఏ అక్కడ వేశారండి ఒక బోర్డు కట్టారండి ఆ బోర్డులో మొట్టమొదటి పేరు వీడిది ఉందండి ఏది ఈ సోమరిపోతాడు మొట్టమొదటి పేరు వీడి ఉంది ఇంటికి పరిగెత్తుకొచ్చి నానా నాన్న నా పేరు మొదట్లో ఉన్నది అన్నాడు వరి వరి తండ్రికి ఆశ్చర్యం వీడు పరమ సోమరి ఎట్లా పేస్ అయినాడు అందులో మొదట్లో వీడి పేరు అని చెప్పి ఆశ్చర్యపడి తానే స్వయంగా వెళ్ళాడండి నిజంగా అట్లా ఉన్నదా అని తప్పిన వాళ్ళ లిస్ట్ అండి అది తప్పిన వాళ్ళ లిస్ట్లో ఫస్ట్ వచ్చాడండి పో కొంత ఎంత దుఃఖ వచ్చినట్లున్నది కనుక ఏ చదవకుండా ఉన్న విద్యార్థి ఏ విధంగా లాస్ట్ ఫస్ట్ అండి వాడు లాస్ట్ ఫస్ట్ ఆ విధంగా వస్తాడో ఈ ఆధ్యాత్మిక యూనివర్సిటీలో కూడా చక్కగా ఎన్ని సాధనలు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల్లో ఇన్ని సాధన కనీసం ఒక్కటైన నారాయణ వీడి జీవితంలో ఆచరణ లేకపోతే అయ్యి ఐ వాంట్ శాల్వేషన్ నాకు మోక్షం కావాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి పేది ప్రైజ్ అది ఏమిటి ఆ ఖరీదు చెప్పండి కర్మ నాన ప్రజయాదనే త్యాగేనైకే అమృతత్వ మానసు అమృతత్వం అంటే మోక్ష ఎట్టాలభిస్తుంటే త్యాగం అది త్యాగం అంటే ఏమిటి తెలిసిన అనేక జన్మల్లో పేరుకుపోయినటువంటి దుష్టత్వం ఈ మాలిన్యం ఈ అపవిత్రత దీన్ని కనుక త్యాగం చేస్తే మిగిలేదే దేవుడు అండి ఇదివరకు అనేక దుష్టాంతములు చెప్పినాను ఈ మురికి ఎప్పుడు తొలగిపోయిందో అప్పుడు స్వచ్ఛంగా దేదీప్యమానంగా ఆ పరమాత్మ ప్రకాశిస్తాడు ఈ మేఘం మేఘంగనక తొలగిపోతే సూర్య భగవానుడు ఎట్లా ప్రత్యక్షం అవుతారో అదే విధంగా ప్రత్యక్షం అవుతారండి సార్ ఇంత సులభమైనటువంటి విషయాన్ని వీడు గందరగోళం చేసుకున్నాడండి అయ్యో నాకు కనిపించట్లేదు నాకు సాధన కుదరట్లేదు అని చెప్పి ఈ ఎవరంటే ఆ విధంగా అనేది తెలుసా ప్రయత్నహీనుడు అది ప్రయత్నం లేనిటువంటి వాడు ఏదో నాకు ఇదంత భారంగా ఉందంటాడు శ్రీకృష్ణ పరమాత్మ సుసుఖం అంటాడు అనన్యేత స్మరతి నిత్యం సులభ సులభ నేను చాలా తేలికగా ఆ వారికి ప్రత్యక్షం అవుతానంటాడు తస్యాహం సులభ ఎవరికి నిత్యయుక్త సయోగిన నిత్యం ఎల్లప్పుడూ కొంచెం జాగరూకుతగా ఉన్నటువంటి వాడికి అండి ఈ దేవుడు ప్రత్యక్షంగా కనిపించడం అనేది పెద్ద విషయం కాదండి సుసుఖం ఈజియస్ట్ అంటాడు ఎందు ఎవరికి మనస్సును జయించిన వారికి మనస్సును జయించిన వారికి ఇంద్రియములకు అధీనుడైనటువంటి వారికి చాలా కష్టం అండి సార్ అది శత్రువులే ఉండి మన బాధలు చేస్తుంటాయి ఈ ఆ జంపబడనటువంటి ఇంద్రియములు ఆ కదండి గీతలో చెప్పలేదు బంధురాత్మాత్మనస్త ఏనాత్మైవ ఆత్మ నాజిత శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువతో కనుక గత మూడు ఈ గడిచినటువంటి స్థితి ప్రకరణలో ఎక్కువగానండి వాసనాక్షేమును గూర్చి ప్రబోధం చేసినారు ఈ వాసనలు అనేటువంటి చాలా బాధ చేస్తాయి ఈ ఒక్క జన్మలో వచ్చింది కాదు అనేక జన్మలో కూడ కట్టుకున్నటువంటి పాడు సంస్కారములన్నీ నిగూఢంగా వీరి నానా బాధలు చేస్తుంటే వాటిని బాగా విచారించి తొలగించకపోతే మానవుడికి శాంతి లేదన్నారు వాసనలు అంటే మీకు ప్రతిరోజు చెప్తున్నాను కదండి టెండెన్సీ అది ఇంగ్లీష్లోనండి వాసన అంటే టెండెన్సీ సంస్కారం అనేక జన్మల్లో బాగానండి అలవాట్లు గట్టి పడిపోతాయండి సరే అది చరిత్రగా మారిపోతుందండి చరిత్రగా ఈ పాడలవాట్లు కనుక బాగా పరిశీలించి కనుక తొలగించకపోతే అవి ఏం చేస్తాయో తెలిసిన వీడిని బానిసగా తయారు చేస్తాయండి బానిస ఇప్పుడు చూడండి చుట్టా బీడి సిగరెట్టు లేకపోతే ముక్కుబొడము ఇటువంటి అలవాట్లు అయినటువంటి వారికి వదలగలరా చెప్పండి పోని పెద్ద మాయా జ్ఞానం మాట అటా ఉంచండి ఏదో చిన్న చిన్న అలవాట్లు ఈ జన్మలు అలవాట్లు చేసుకునేవి కొన్ని ఉంటాయండి వాటిని తొలగించాలంటేనే ఎంతో బాధగా ఉంది ఇంకా అనేక జన్మల నుంచి ఏర్పడినటువంటి సంస్కారములు మార్చవాలంటే ఈ ఇట్ ఏ జోక్ ఏమండి నోటి మాటల ఎంతో ప్రయత్నం చేయాలండి మానవుడు దీని ఆత్మచింతన ఆత్మ పరిశోధన ఇంట్రాస్పెక్షన్ అంటారు చక్కగా అంతర్ముఖమైనటువంటి మనస్సుతో బాగా విచారించాలి ఆ మనస్సు ఏ విధంగా ఉన్నదో చాలా ఈ అలవాట్లన్నీ ఘనిభవించిపోయినాయండి ఘనవాసన అంటారు ఘనవాసన ఏ వాసన అంటే సామాన్యమైన అలవాటు కాదండి ఘనం అంటే బాగా గట్టిపడిపోయిందండి అది ఏ విధంగా మానవుడికి ప్రమాదం తెస్తుందో ఒక చిన్న దృష్టాంతం చెప్తాను ఒక ఊళ్ళోనండి పండితుడు ఉన్నాడు ఒక పండితుడు వారి కుటుంబం ఎటువంటిదంటే గొప్ప సదాచారం పొద్దున లేస్తే మూడుసారు స్నానాలు జపాలు మడి కట్టుకోవటం ఏ ఈ పట్టుబంచెలు కట్టడం ఇదండి ఎక్కువ ఆచారం ఏ అటువంటి ఆ పండితుని ఇంట్లో ఆ పండితుల ఒక కుమారుడు ఉన్నాడండి పిల్లవాడు వాడిని స్కూల్లో వేశారండి వారేం చేసినాడంటే క్రమంగా దుష్ట సహవాసం చేసి తాడు అలవాట్లన్నీ కూడా అలవాటు చేసుకున్నాడండి ఎవరు కుమారుడు అన్నిట్లో ఘోరమైన అలవాటు ఏమిటో తెలుసండి తాగుడండి ఈ రౌడీ పిల్లకాయలతో చేరి తాగుడు అలవాటు చేసుకుని ఏమండి తండ్రికి తెలియదండి ఏదో డబ్బు అడిగి తీసుకోవటం ఊళ్ళోకి తాగటం ఈ విధంగా జరుగుతుంది చూడండి స్టూడెంట్ విద్యార్థి ప్రకారంగా చెడిపోయినాడు కాని తండ్రికి తెలియదు ఒకనాడు ఎవరో చెప్పారు ఎవండి మీ కుమారుడు పాడు అలవాట్లన్నీ చేసుకున్నాడు మీరు ఈ ఊళ్ళో కల్లా ఈ గ్రామంలో కల్లా సదాచారం కలిగిన కుటుంబం అని చెప్పి చాలా ప్రఖ్యాతిగా ఉంది కానీ మీకు పుట్టినటువంటి ఆ పిల్లవాడు ఈ విధంగా కళ్ళు తాగుతున్నాడు ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం కాబట్టి మీరు వాడిని మందలించండి అటువంటి పనులు చేయొద్దని చెప్పించండి అన్నాడు వెంటనే కుమారుణ్ణి పిలిచి నాయన గురై నువ్వు తాగుతున్నావా తెలిసింది నాకు ఇన్ఫర్మేషన్ నువ్వు తాగుతున్నావా నిజంగా తాగుతున్నావు ఎందుకు తాగుతున్నావు తాగాలని ఉంది తాగాను ఉంది ఏమి దాని పెద్ద ఇది ఏమిటంటే ఈ విధంగా జవాబు చెబుతుంది తండ్రి గురై మన ఇల్లు ఏమిటి మన ప్రతిష్ట ఏమిటి మన గౌరవం ఏమిటి మనకి మన ఈ ఊళ్ళో కల్లా మహాపవిత్ర ఎందుకు పాడలు వాడు చీచి ఇంకా దేనికైనా అర్థం ఉంది కానీ తాగటానికి ఏమైనా అర్థం ఉందా అందులో మన కుటుంబంలో నువ్వు ఈ విధంగా నాకు చెడ్డబేరు చేస్తున్నావు అందరూ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నారు రేపటి నుంచి అంటే చెయ్యొద్దన్నాడు ఎక్కడ మాట్లాడండి వాడు మానలేదండి అదే పాడల వాడు ఈ విధంగా కొనసాగుతుంటే తండ్రి ఒకనాడు పిలిచి పిల్లవాడిని కూర్చోబెట్టి కంటి వెంట ధారధారగా ఏడుస్తూ దుఃఖపడుతూ ఉరేనాయన నాకు చాలా చిన్నతనంగా ఉంది అసలు ఈ గ్రామంలో ఉండటమే నాకు పెద్ద కష్టంగా ఉంది నీ వల్ల అనేక మంది వచ్చి తిడుతున్నారు దూషిస్తున్నారు నువ్వు మాన్తావా లేదా అని అడిగాడు ఈ తండ్రి ఏడవటం చూసి వాడి గుండె కరిగిందండి నాన్న తప్పకుండా నువ్వు ఏడుస్తూ చెప్తున్నావు నా మనస్సు మారింది తప్పకుండా మాన్తాను కానీ ఇప్పుడు కాదు ఇంకొక నెల అయిన తర్వాత నెల వరకు నేను తాగుతూనే ఉంటాను ఒక్క నెల అయిన తర్వాత నేను మాన్తాను అయితే ఊరికే మాన్నాం ఒక కండిషన్ అన్నాడు షరతు ఏమిటో తెలిసిన షరతు ఈ నెల రోజులు మీరు కూడా నాతో బాటు తాగవాలే అన్నారు కండిషన్ పెట్టాడండి వాడు ఏది నాన్న నేను లోటా తాగుతున్నాను కదా మీరు కూడా ఒక గ్లాసు తాగాలి నాతో బాటు అన్నాడండి ఇక చూడండి డైలమా డైలమా అంటే ధర్మ సంకటం వచ్చింది ఎవరికి తండ్రి గారికి వీడు మానాలంటే తాను తాగాలి కదా తాను తాగటం అనేది ఎంత రోత పని చెప్పండి ఇంత పవిత్రమైనటువంటి కుటుంబంలో ఎవరైనా అందరికి ఆదర్శంగా ఉన్నటువంటి కుటుంబం తాగుతాడో చెప్పండి అది అందరినీ మానవమని చెప్పి ఆయన బోధిస్తుంటే ఆయన ఎట్ట తాగుతాడండి కానీ వీడు షార్తో పెట్టాడు చూడండి ఇక వీడు మానటానికైనా ఈయన తాగాలి తప్పదా వీడేమో ఖండితమైనటువంటి ఒక షర్తో పెట్టేశాడు అండి ఇది ఇంకా ఏమాత్రం దీంట్లో మారేది లేదు నాన్నగారు అంతే మీరు నేను మానాలంటే మీరు పని చేయాల్సిందే అన్నాడు పిల్లవాడు ఇక ఆలోచించాడు తండ్రి ఒక నెల రోజులు కదా వీడు తాగేది వీటితో పాటు నన్ను తాగమన్నాడు కదా ఎల్లప్పుడూ తాగమని చెప్పలేదు కదా ఒక నెల రోజులే ఏదో ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని తాగేస్తే ఈ నెల రోజులైన తర్వాత వాడు మాన్తాడు హాయిగా ఉంటుంది మన కుటుంబం పవిత్రంగా ఉంటుందని భావించి ఉరే అట్లాగేరా నువ్వు తాగేటప్పుడు నన్ను పిలువు నేను నేను కూడా మొదలు పెడతాను నెల రోజులు జాగ్రత్త నెల అయిన తర్వాత మాత్రం మళ్ళీ అన్నాడు సరే కంటిన్యూ అయిందండి వాటితో పాటు ఈయన కూడా తాగటం మొదలుపెట్టాడు నెల రోజులు పూర్తయిన తర్వాత అండి కొడుకు కుమారుడు ఏం చేసినాడు అంటే వెంకటేశ్వరుడు పటం అక్కడ పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి దేవా నా వాగ్దానం చెల్లించుకుంటున్నాను ఇక మీద నెల అయిపోయింది ఇక మీద నేను తాగను ఈ కళ్ళు అనేది దూరంగా తరివేస్తున్నాను నా జీవితంలోనే ఇంకా నేను తాగను అని ఒప్పు పెట్టుకున్నాడండి వెంకటేశ్వరుల దగ్గర తండ్రి ఉన్నాడు తెలుసిన ఉరై నువ్వు మా నేను మానను అన్నాడండి ఈ నెల రోజుల వల్ల ఈయనకు పాడు అలవాటు వచ్చేసిందండి ఇది మీద ఒక వ్యసనం చుచారా దీని పేరు వ్యసనం అంటారండి సుచారా పవిత్రమైనటువంటి కుటుంబంలో ఆ తండ్రి గారు కూడా గోతిలో పడ్డాడండి సరే ఒక్క నెల రోజులు అభ్యాసం చేత ఈ దురభ్యాసం వారికి సంక్రమించుకుందండి చూచారా కాబట్టి ఈ పాడలవాట్లు వచ్చి రాక మునిపే దాన్ని తరివేయటం కొంచెం నేర్చుకోవాలండి అది వచ్చిన తర్వాత ఘనపడిన ఘనీభవించిన తర్వాత పోవటం మహా అండి అందుచేత ఏదైనా దుర్గుణం కానీ దురాచారం కానీ దుష్ట ప్రవృత్తి కానీ దుష్ట సంకల్పం కానీ వచ్చి రాకముందే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అది పెద్దలు చెప్పేది సరే అది చూడండి కోపం కోపం అనేది వచ్చి కొంచెం లోపల ప్రవేశించిన తర్వాత మళ్ళీ పోవటం కష్టం అండి కోపం వచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూడాలి ఓ కోపమా వస్తున్నావా ఓ వికారమా నన్ను బాధించడానికి వస్తున్నావా నేను జాగ్రత్తగా ఉన్నావు నీ పప్పులే ఉడకవు అని చెప్పి గనుక చెప్తే ఆ కోపం పలాయనం చెత్తగిస్తుందండి అంటే కాకుండా దాన్ని గనక జాగ్రత్తగా చూడకపోతే అది మీద పడి నానా బాధలు కలుగు సాక్షిగా చూడమంటాడు శాస్త్రంలో ఈ వికారములన్నీ వచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూడండి కొంచెం బలపడిందా ఇక దాన్ని తొలగించటం మహా కష్టం ఉండదు దత్తాత్రేయులు యొక్క చరిత్రలో ఒక చిన్న దృష్టాంతం దత్తాత్రేయులు ఎవరో చెప్పండి అవధూత చక్రవర్తి అండి సామాన్యుడు కాదండి దత్తాత్రేయులు సంఘంలో అతీ అందరికంటే సుప్రీం పొజిషన్ ఆక్యుపై చేసుకున్నటువంటి మహానుభావుడు ఇద్దరు గ్రేట్స్ చెప్పాను కదండి బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసి ఆ సన్యాసిలో నాలుగు తరగతులు కుటీచకుడు బహుదకుడు హంస పరమహంస ఆ పరమహంస అవధూత అవధూత అంటే ఏ ఇంకా ప్రపంచ స్ఫురణే ఉండదు కేవలం సచ్చిదానంద పరమాత్మ స్వరూపుడై ఉంటాడు అండి ఎప్పుడు దాంట్లో నిలకడగలిగి ఆ స్థితికి వచ్చినటువంటి దత్తాత్రేయులు ఎక్కడిగో పాదచారి అయిపోతున్నాడు అండి పాదచారి అయిపోతుంటే సముద్రం సముద్ర బొడ్డునే వెళ్ళవలసి వచ్చిందండి ఆ సముద్ర బొడ్డున నిలబడి చూస్తున్నాడు ఏం జరుగుతున్నదని ఆ అలలు అండి నెమ్మదిగా ఒడ్డుకొస్తున్నాయండి దూరంగా ఒక పుల్ల చూడండి ఇంత కర్ర ఉందండి సముద్రంలో పైన తేలి ఆడుతున్నది దాన్నే చూస్తున్నాడు ఏం జరుగుతుంది ఈ కర్ర పుల్ల పరిస్థితి అని నెమ్మదిగా ఈ తరంగములు ఏజ్ చేసినాయి అంటే ఆ పుల్లని నెట్టి నెట్టి నెట్టి ఒటుకు చేర్చేసినాయండి ఒటుకు చేర్చేటప్పటికీ దత్తాత్రేయులు వారికి ఒక ఆలోచన కలిగింది ఇంత సముద్రం ఇంత విశాలమైనటువంటి చోటు దాంట్లో ఉంటే ఈ ఒక్క పుల్లకి కొంచెం ఆశ్రయం ఇవ్వకూడదు ఎవరైనా అతిథి వస్తే ఉండండి అంటారు కదండి మరి ఈ పుళ్ళొచ్చి సముద్రంలో పడితే ఓ పుల్లగారు బయటికి బయటికి సాగండి అని చెప్పి నెమ్మదిగా ఆ అల చేతి ఎందుకు ఇది నెట్టేయాలి ఒక్క పుల్లకి ఆశ్రయం ఇవ్వలేదా ఇది ఇంత పెద్ద సముద్రం చి ఇది స్వార్థం ఇది సెల్ఫిష్ అని చెప్పి అనుకున్నాడు ఎవరి దత్తాత్రేయులు కానీ ఇంకొక ఆలోచన చేస్తే వరివరి ఎంత దూరదృష్టి కలిగింది ఈ సముద్రం ఎంత ఆలోచన ఈ రోజు ఒక పుల్ల నా మీద పడింది రేపు ఇంకొక పుల్ల పడుతుంది ఎల్లుండి ఇంకొక పుల్ల నా గంభీరత్వం ఈ పుల్లల వల్ల నాశనం అయిపోతుంది నన్ను కప్పి ఈ పుల్లలని వచ్చి రాకముందే దాన్ని బయటికి తరివేసిందే ఆహా ఎంత తెలివి సముద్రం మానవుడు కూడా తన హృదయం అనేటువంటి సాగరంలో ఏదైనా దుష్ట సంకల్పం వస్తే వచ్చి రాకమునిపే దాన్ని సముద్రం వలె ఎప్పుడు బయటికి తోసేస్తాడో వాడు ధన్యుడు అని చెప్పి లోకానికి ప్రబోధం చేశాడండి ఎవరు ఈ దృష్టాంతాన్ని అనుసరించి సముద్రం ఏ ప్రకారంగా ఒక పొల్లొచ్చి దాంట్లో పడితే ఆహా ఇంత స్వరూపం ఇంత విశాల నాలో ఉన్నదని దానికి ఏమైనా ఆశ్రయం ఇచ్చిందా లేదండి ప్లీజ్ గెటౌ క్విడ్ అని చెప్పేసి దాన్ని బయటికి తరివేసింది కదా అదేవిధంగా హృదయంలో ఒక సంకల్పం ఏదైనా వచ్చిందంటే ప్లీజ్ డ్రైవ్ ఇట్ ఆఫ్ చెడ్డ సంకల్పాన్ని లోపల పెట్టవద్దని చెప్పి ఆ దత్తాత్రేయులు లోకానికి చక్కని ప్రబోధం చేశారు చూచారా కనుక మానవుడు ఈ వాసనలు ఈ అనేక జన్మార్జితమైనటువంటి పాపం ఎప్పుడు మనసులో ప్రవేశించిందో దాన్ని ముందుగానే జాగ్రత్త పడి తరివేస్తే ఏమవుతుందో శుద్ధమైనటువంటి హృదయం ఏర్పడుతుందండి సరే ఈ మధ్య పేపర్లో ఒక ప్రకటన జరిగిందండి ఏమిటో ప్రకటన తెలిసిన ఒక ఊళ్ళోనండి పాల కేంద్రం పాల కేంద్రం ఓపెన్ చేశారండి అంటే మిల్క్ డిపో మిల్క్ డిపో కొత్తగా ఓపెన్ చేశారండి ఆ వార్త పడిందండి పేపర్లో ఏమని పడిందంటే పెద్దక్షాలతో ఊరులో పాల కేంద్రం అని ఉండాలండి అసలు చూడండి ప్రకటన ఏమిటంటే వార్త ఊరులో పాల కేంద్రం అని ఉండాల్సింది బదులు అచ్చు పొరపాటు ఆ అచ్చు పొరపాటు ఊరులో ఈ లో ఉన్న చూడండి ఇటు పడిందండి ఊరు లోపాల కేంద్రం అని పడిందండి అక్కడ లోపం అంటే దోషం అండి కదా లోపం అంటే దోషం కదా ఊరు లోపాల కేంద్రం అంటే ఏమిటి దాని అర్థం ఈ ఊరు ఒట్టి దోషాలతో కూడినటువంటిదని మరి ఆ ఊరు వాళ్ళకి ఎంత కోపం వస్తుంది చెప్పండి అది పాల కేంద్రం ఓపెన్ చేస్తే ఏదో పొరపాటుని ఇట్లా పడిందండి ఏది వార్త ఊరు లోపాల ఊరు ఈ లో ఇటు లోపాల కేంద్రం చూసారా అది ఆ ఊరు వారికి ఎంతో బాధ కదండి ఏమండి మా ఊరు దోషాల కేంద్రమా లోపాల కేంద్రం అని అడగరు అదే విధంగా ఊరంటే ఏమిటో తెలుసండి ఈ శరీరం ఈ శరీరంలో పాలకేంద్రం పాల కేంద్రం అంటే తెలిసిన ఆ క్షీరసాగరం ఆ క్షీరసాగరంలో నారాయణమూర్తి ఎల్లప్పుడు ఉంటాడు నారాయణమూర్తి మన హృదయంలో అందరి యొక్క హృదయంలో భగవంతుడు ఉన్నాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి క్షీరసాగరం ఈ భగవంతుని యొక్క స్థానం కాబట్టి హృదయం అది క్షీరసాగరం అండి సరే పాల కేంద్రం కానీ ఏ విధంగా తయారవుతుంది చెప్పండి ఆ హృదయం లోపాల కేంద్రంగా తయారవుతున్నదండి అనేక దోషాలకి పుట్టిల్లుగా ఏర్పడుతుందండి సరే వార్తలో తప్పుగా ప్రకటించిన వార్త ఉన్నదండి ఊరు లోపాల కేంద్రం ఊరంటే ఈ ఉపాధి అనేకమైనటువంటి లోపములతో కూడినది ఏమండి దాన్ని ఆ లో ఇటు తీసుకురావాలండి సరే ఆ లో అనేది దీంట్లో కలపకుండా ఊరులో ఆ ఊరులో అంటే ఉపాధిలో పాల కేంద్రం అది పాల కేంద్రమును సృష్టించుకోవాలండి లోపాల కేంద్రం చేసుకోకూడదండి పాల కేంద్రం అంటే క్షీరసాగరం నారాయణమూర్తి సైనించేటువంటి మహాపవిత్రమైనటువంటి స్థా దాన్ని ఈ విధంగా అపవిత్రం చేసి లోపాల కేంద్రంగా తయారు చేస్తే మోక్షం ఎప్పుడైనా వస్తుందా చెప్పండి భగవంతుడు అక్కడ స్థిరపడతాడా లేదు కనుక పవిత్రమైనటువంటి హృదయం కలిగిన చోటుకే ఆ భగవంతుడు వచ్చి ఆసీనుడవుతాడు అప్పుడు జీవితంలో శాంతి సుఖం కలుగుతుందండి ఇంతవరకు నాలుగు అధ్యాయములు మనం పూర్తి చేసినాం ఈ రోజుండి ఉపశమ ప్రకరణం ఐదవ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాం ఈ శీర్షిక ఈ అధ్యాయం యొక్క పేరు ఒక నిమిషం మనం ఆలోచిస్తాం ఏమిటి చెప్పండి ఉపశమ శమ అంటే రెండు అర్థాలు ఉన్నాయండి ఇంద్రియ నిగ్రహం అని ఒక అర్థం అండి శాంతి అని ఒక అర్థం క్షమ అంటే శాంతి అనే భావంలో వాడుతూ ఉంటారండి శాంతి క్షమ ఉంటే నిగ్రహం కంట్రోల్ స శమం అనే దానికి అంతరేంద్రియని గ్రహం అంటారండి శమము ధమము ధమం అంటే బాహ్యేంద్రియని గ్రహం శమం ఇక్కడ ఉప శమ చెప్పండి దాని అర్థం ఉప అంటే సమీపం సంస్కృతంలో ఉప అంటే సమీపం అండి సమీపంలో శాంతిని పొందండి లే దాని అర్థం చెప్పండి శాంతి అంటే ఎక్కడ దొరుకుతుంది సమీపంలో ఎవరి సమీపం భగవంతుని సమీపం చూచారా భగవత్ సమీపే శమం అంటే శాంతి మీరు పొందండి ప్రపంచంలో కూడా శాంతి ఉన్నదండి కానీ పీస్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ పీస్ ప్రపంచంలో అందరూ చాలా మందికి శాంతి కలుగుతున్నది కానీ ఆ శాంతి ఎల్లప్పుడూ ఉండటం ఇప్పుడు మీకు ఆకలి అయింది ఆకలి అయితే ఉంది అన్నం తిన్నారు శాంతి ఏర్పడింది హౌ లాంగ్ చెప్పండి మళ్ళీ రాత్రి అయ్యేటప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది చూచారా ఇది కంటిన్యూస్ పీస్ కాదండి పర్మనెంట్ పీస్ కాదు ఇప్పుడు మీకు దాహం కలిగింది మంచినీళ్లు తాగారు శాంతి కలిగింది ఎంతసేపు మళ్ళీ కొంతసేపు అయితే మళ్ళీ దాహం వేస్తుందండి చూసారు ఏది ఈ ప్రాపంచికమైనటువంటి ఈ దుఃఖాలండి ఎల్లప్పుడూ తొలగిపోవటం లేదండి వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయండి ఏ చుట్టాలండి చుట్టాలు మోస్తే వస్తూ ఉంటాయండి ఇది ఈ అశాంతి కొద్దిసేపు రావటం మళ్ళీ పోవటం మళ్ళీ రావటం ఈ విధంగా ఉన్నదండి పర్మనెంట్ పీస్ అనేది మానవుడికి కలగటం లేదండి ఏ విధంగా కలుగుతుంది ఉప భగవంతుని సమీపంలో శాంతి పర్మనెంట్గా ఉంటుంది అంటాడు ఉపశాంతి చూడండి ఉపశమం ఉప అంటే సమీపం ఈ ఉపా అనే పదం మనం చాలా చోట్ల ప్రయోగిస్తుంటాం ఎక్కడ చెప్పండి ఉపవాసం ఉపవాసం అంటే నిజమైన అర్థం సామాన్య ఉపవాసం అంటే భోజనం చేయరండి ఇది గౌణార్థం అండి ఇది ప్రధానమైన అర్థం కాదు ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండటం గౌణార్థం ప్రధానమైన అర్థం ఏమిటో తెలుసిన ఉప సమీపే వాస అంటే నివాసం ఆయన బహిర్ముఖమైనటువంటి నామరూపాల్లో కాపురం పెట్టబాక భగవత్ సమీపంలో నివసించు అనగా ఉపవాసం చేసిన రోజున చక్కగా జపాలు చేసుకుని ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అని ఆ భగవంతుని సమీపంలో నివసించాలి మనం అది అదండి ఉపవాసం యొక్క ప్రధానమైన అర్థం ఉపవాసం చూడండి నివసించటం ఉప అంటే భగవత్ సమీపే వాస నివాసం ఇంకొక పదం ఉందండి ఉప నయనం చూ ఉప నయనం ఉప నయనం కన్ను ఆ ఇంతవరకు బహిర్ముఖ దృష్టితో ఉన్నటువంటి ఈ బ్రహ్మచారికి ఆయన చక్కని గాయత్రి గాయత్రి ఉపదేశం గురువు చెప్తారండి గాయత్రి ఉపదేశం చేసి నయనం అంటే నేత్రాన్ని దగ్గరికి తీసుకొస్తాడు ఉప సమీపే నయనం సుచ ఇంతవరకు బహిర్ముఖంగా ఉన్నటువంటి కన్ను కన్ను అంటే దృష్టి ఆ దృష్టిని సమీపంలోకి తీసుకొచ్చి భగవత్ సమీపంలో పెడతాడండి దృష్టిని దాని పేరేమంటారు చెప్పండి ఉప నయనం ఉడుగు ఒడుగు అని చెప్పి దందం చూడండి ఆ కార్యక్రమం ఇంతవరకు బహిర్ముఖంగా ఈ జగత్తు సత్యం అనుకునేవాడు ఇప్పుడు ఆ గాయత్రి మంత్రోపదేశం చేత భగవంతుని యొక్క సమీపంలో కాపరం పెట్టడం పేరు ఉప నయనం ఈ విధంగా ఉపానే పదానికి భగవత్ సమీపం చూసారా పీస్ పర్మనెంట్ అయినటువంటి శాంతి శమ ఉంటే శాంతి అండి శాశ్వతమైనటువంటి శాంతి ఎక్కడ కలుగుతుంది మానవుడికి దుఃఖ ఈ ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలు ఎటువంటి దుఃఖ మిశ్రితం ఆ దుఃఖ మిశ్రితం ఉండే ఏదైనా సుఖం మీరు అభిలషించారా ఏమండే సుఖం గారు ఇట్లా అంటే అది ఊరికే రాదండి దుఃఖాన్ని కూడా వెంట తెస్తుందండి దుఃఖాన్ని కూడా వెంట తెస్తుంది ఇది ఒంటరిగా రాదండి ఏది ప్రాపంచిక సుఖం ఇంద్రియ సుఖం విషయ సుఖం అది ఒంటరిగా రాదండి దుఃఖాన్ని కూడా వెంట తీసుకొస్తుందండి ఒక ఊళ్ళోనండి ఒక సంగీతం మ్యాస్టర్ గారు సంగీతం మ్యాస్టర్ గారు కొత్తగా వచ్చారండి సంగీతం బాగా పాడగలడు సంగీత విద్వాంసుడు ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషి పెద్దవారండి సంగీత విద్వాంసుడు వచ్చారే మన ఇంటికి ఆహ్వానం చేస్తే మంచిదే భిక్షకి భోజనానికి అని అనుకున్నారు వారు ఎటువంటి వారు తెలుసండి కళ్ళు లేవండి సంగీతం చక్కగా అన్ని వాయిద్యములు వాయించగలరు కానీ నేత్రములు లేవండి పుట్టుకతో జాత్ పుట్టుకతోనే అంధుడు అండి ఆయన కానీ చక్కని విద్య ఈ సంగీతం అంతా నేర్చుకున్నారు వారు అక్కడక్కడ వెళ్ళి ప్రదర్శన సంగీత కచేరీలు ఇవన్నీ చేస్తున్నారండి ఆయన ఆ ఊళ్ళోకి వచ్చేటప్పటికి గుడ్డివారు కదండి ఇంటి దగ్గర భార్యకి చెప్పాడు అమ్మ నేను ఒక ఒకరిని ఇంటికి ఆహ్వానం చేశాను భిక్షకి ఇద్దరికి వంట చేయండి అని చెప్పాటండి భార్యకి ఒక్కరిని ఆహ్వానం చేస్తున్నాను భిక్షకి ఇద్దరికి వంట చెయ్యండి అన్నాను భార్యకి ఆశ్చర్యం వేస్తుంది ఏమిటండి ఒక్కరికి ఒక్కరు కదా మీరు ఆహ్వానం చేసింది ఇద్దరికి ఎందుకు వంట అన్నాడండి నేను ఆహ్వానించిన వారు కళ్ళున్నవారు కాదు గుడ్డివారు గుడ్డివారు ఒంటరిగా రాలేడు ఎవరి చెయ్యో కర్రో పట్టుకుని వస్తాడు కాబట్టి ఇద్దరికి మనం భోజనం పెట్టాల్సింది చూచారా గుడ్డివారిని ఆహ్వానం చేస్తే ఇద్దరికి అన్నం వండాలండి ఎందుకంటే పాపం గుడ్డివాడు ఒంటరిగా రాలేడు ఎవరికి చెయ్యో కర్రో పట్టుకు వస్తాడు కాబట్టి ఇద్దరికి అదేవిధంగా ఎవరైనా ప్రాపంచక సుఖాన్ని ఆహ్వానం చేశారా ఆ సుఖం ఊరికే రాదండి ఇంకో ఆయన కర్ర ఎవరది దుఃఖం దుఃఖం అనేది వెంట తీసుకుని వస్తుందండి అందుచేత మహామహారాజును కూడా అనేక సంపదలు అనుభవించిన ఆఖరికి దుఃఖముల పాలైపోయినారండి అది దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖం అండి సుఖం ఉన్నది కానీ ఈ దుఃఖం అనేది దాంట్లో కలవటం వల్ల దానికి వాల్యూ లేకపోయిందండి అందుచేత మహారాజులు కూడా దుఃఖంతో ఏడుస్తూ కూర్చున్నారండి సరే షేక్స్పీయర్ అంటాడు అనీజీ లైస్ అంటాడు అనీజీ లైస్ ఎవరు కిరీటం పెట్టుకున్నాడు వాడికి లెక్కలేనటువంటి దుఃఖాలన్నీ ఉంటాయి అంటాడు ఇంకా ఎవరైనా బీధవాడు ఏమీ లేనివాడు హాయిగా ఉంటాడే గానీ ఎన్నో దుఃఖాలండి వాద పెడుతూ ఉంటాయి సరే ఒకరింటికి వెళ్ళటం సంభవించిందండి ఏదో భిక్ష ఆయన మహా ధనవంతుడండి ఆ ఊళ్ళో ధనవంతుడు పెద్ద బిల్డింగ్ ఉందండి బ్రహ్మాండమైన భవనం ఏ మనం అక్కడికి వెళ్ళినప్పుడు అండి ఆయన కనిపించలేదండి ఎవరు ఈ భిక్షకు ఆహ్వానం చేసినా ఆయన కనిపించలా నేను అడిగినా ఎక్కడికి పోయినారా అని ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు ఏం చేస్తున్నారు ఏదో దిగులతో ఉన్నాడు ఒక మూల ఉన్నాడు అని చెప్పి వారిని పిలవండి ఏమిటో ఆ దిగులు కనుక్కోవాలన్నాను వారు వచ్చారండి ఏమండి అట్లా ఉన్నారేమిటి దిగులతో దుఃఖంగా శోకంగా ఉన్నారేమిటి ఉన్నాడు ఆయన చెప్పాడు అది ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వేసేసాడు అన్నాడండి భదండ్రి వాడు దుఃఖం ఆయన దుఃఖం చూచారా మహాధనవంతుడైంది బ్రహ్మాండమైనటువంటి భవనం కట్టుకుంటే ఇంకా బేదవాడే నయో ఏదో గంజి తాగి వాడు ఆనంద పడుతుంటాడు ఈయన లక్షలు ఉన్నప్పటికీ ఒక మూల ఇన్కమ్ ట్యాక్స్ పెంచాడే అని ఏడుస్తూ కూర్చున్నాడు ఏవైనా శాంతి ఉన్నదా కనుక ఎవరు ఆనంద ఆనంద స్వరూపం ఎవరికి ఉంటుంది చెప్పండిది దుఃఖరహితమైనటువంటి స్వరూపం ఎవరికి ఉంటుంది తెలిసిన కౌపీనవంతక్కలు భాగ్యవంత అంటాడు శంకరాచారి వైరాగ్యం కలిగి ఆ భగవంతుని పాదబద్ధములను ఎవరు ఆశ్రయిస్తారు హూ ఈస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అది సుచారు ప్రపంచంలో అనేక మంది రాజులందరికీ తలదన్నటువంటి ఆనందం అండి దుఃఖరహితమైనటువంటి పీస్ అంటే పర్మనెంట్ పీస్ వాళ్ళు అనుభవిస్తున్నారు సుచర్ దరిద్రోహి విశాలి పూరెస్ట్ మ్యాన్ ప్రపంచంలో మహా భేదవాడు ఎవరని ప్రశ్న ఎవరిని శంకరాచార్య కుదరిద్రోహి విశాల తృష్ణ ఎక్కువ ఆశ ఆశ కలిగిన వాడు కోరికలిగిన చాలా భేదవాడు అంటాడు శ్రీమాంస్య కో సమస్త తోష శ్రీమంతుడు ధనవంతుడు ఎవరో తెలుసు తోష అంటే సాటిస్ఫాక్షన్ హీ హూ హాస్ సాటిస్ఫాక్షన్ ఈస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అంటాడు ప్రపంచంలో ఏ కోరిక లేకుండా ఏదో భగవంతుని ఇచ్చింది చాలు అని తృప్తి కలిగిన వాడు ప్రపంచంలో అందరికంటే మహా ధనవంతుడు అంటాడు ఎవరు శంకరాచారి కనుక ఆనందం ప్రపంచంలో అనుభవిస్తున్నారు కానీ టెంపరీ తాత్కాలికమైనటువంటిది ఇదేనండి ఇప్పుడు చూడండి శాంతిగా ఉన్నది యుద్ధాలు లేవు కదండి యుద్ధాలు లేవు కదా శాంతిగా ఉన్నది కదా ఎంతకాలం ఉంటుంది చెప్పండి అప్పుడే ఒకరు ఒక నేషన్ మీద ఒక దేశం మీద ఇంకో దేశం ఇట్లా ఎంతమంది రెడీగా ఉన్నారు చూడండి ఆయుధాలు ఆయుధాలన్నీ కోట్లు ఖర్చు పెట్టి మరణాయుధాలు తయారు చేసి ఒకరి మీద ఒకరు విసిరేసుకోవడానికి ఎట్లా సిద్ధంగా ఉన్నారో చూడండిది ఈ మధ్య ఒక ఆయన ఇంకొక ఆయన అడిగాడండి వాట్ ఈజ్ మెన్ బై పీస్ అన్నాడండి వాట్ ఈజ్ బెన్ బై పీస్ అన్నాడు అవతల ఏం చెప్పాడు తెలుసండి it is an interval between two wars annadandi <laughs> it is an interval between two wars annadu <laughs> enta takka cheppadu peace ante shanti ante entante rendu yuddhaala madhyalo koncham kaali <laughs> annadandi adanni shanti ante andi malli inko yuddham raabothunnad anama aa peace ke vena value undadu da cheppandi kanaka permanent peace ekkada ostundante upasham adi aa bhagavanthanu yokka samipamlo enta aanandam aa maharshulanta ekaantallo pochune are enta sukha anubhavisthunnarante rajyam velichinaa kooda naaku oddu cheppi truneekarinchu బ్రహ్మలోక తృణీకారు వైరాగ్యశ్మలోకం ఇచ్చినప్పటికి నీ తృణీకారం చేసేటువంటి మహనీయులండి వారు ఆనందాన్ని వర్ణిస్తూ ఆ శంకరాచార్యులు వారు ఏం చెప్పారు తెలుసండి లేసలేసి శ్రాదయో నిర్వృత ఆత్మానందం దగ్గర ఆత్మానందం యొక్క ఉందో చెప్తున్నారండి ఎవరు శంకరాచార్య సౌఖ్యాంబుధి దాంట్లో అంబుది అంబుది అంటే ఈ ఆనంద సాగరంలో ఒక బిందు ఒక లేశం తీసుకుని చక్రాదయ శక్రుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడు మొదలైన వారంతానండి ఆనందపడుతున్నారు అండి ఏ డ్రాప్ ఇన్ ది ఓషన్ ఈ అనంతమైనటువంటి బ్రహ్మానంద సాగరంలో ఒక బొట్టు తీసుకుని ఈ ఇంద్రుడు ఆహా ఎంత సుఖమని చెప్పి అంటున్నాడు ఇంకా సాగరంలో ఎంత ఆనందం చెప్పండి అంటాడు ఎవరు శంకర్లు నితరాం ప్రశాంతకల బ్రహ్మ్రుచరు ససుపదం నూనె మనీషా మమ మనీషాపంచం ఆనాడు కాశీలో ఒక చందాలు కనిపిస్తే అప్పుడు వారిద్దరు యొక్క సంవాదం అండి ఈయన మొట్టమొదటి ఏదో సామాన్యుడు అని అనుకున్నాడు కాదండి పరమశివుడు ఆ వేషంతో వచ్చాడు నమస్కారం చేసి ఐదు చక్కని శ్లోకములు చెప్తాడు దాంట్లో ఇదండి ఎంత ఆనందం మానవుడు అనుభవిస్తున్నాడు ఆ మహర్షులు ఏకాంతంలో కూర్చొని దానికి వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు ఇది దాంట్లో ఒక బొట్టు తీసుకుని ఇంద్రుడు మొదలైనటువంటి చక్రవర్తులందరూ కూడా అనుభవిస్తున్నారు అటువంటి ఆనందం మానవుడు యొక్క జన్మ వీడు దుఃఖపడుతూ ఈ విషయ భోగముల్లో పడి ఇది లేదు అది లేదు అని చెప్పి ఏడుస్తూ కూర్చోవటం అనేది న్యాయమేనా చెప్పండి ఇది కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం అని చెప్పి పెద్దలు చెప్తున్నారు నాయన దీన్ని వదులుకొని దీన్ని దూరంగా పెట్టి ఆ ఇంటర్నల్ అంతర్ముఖం అయిపోయి చక్కగా శాంతిని ఎందుకు అనుభవించకూడదని ఈ రోజు ఈ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాడు ఎవరండి వశిష్ఠ మహర్షి గారు దీని పేరు ఉపశమ ప్రకరం పరిపూర్ణమైనటువంటి శాంతికి మార్గం చెప్తున్నాడు అండి ఈరోజు ఒక ఆఖ్యానం అంటే చిన్న కథ చెప్తున్నారు దీని పేరు జనకోపాఖ్యానం అండి జనకోపాఖ్యానం జనకం యొక్క చరిత్ర మీకందరికీ తెలుసు కదండి అదేనండి కానీ ఇంకొక విశేషం ఏమిటంటే జనక మహారాజు ఏకాంతంలో ఒక ఉద్యానవనంలో విహరిస్తున్నాడు జనక మహారాజు ఆకాశంలోనండి ఏడు మంది సిద్ధులు సిద్ధులు అంటే ఎవరు చెప్పండి ఈ దేవతల్లో ఒక రకం అండి సిద్ధులు యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు ఈ అనేక తెగలవారు ఉన్నారు దేవతల్లో సిద్ధులండి ఏడు మంది దేవతల్లో సిద్ధులైన వారు ఆకాశ మార్గం గుండా పోతూ ఏ ఆ పుణ్యం ఫలించిందండి ఎవరికి జనక మహారాజుకి పూర్వజన్మలో ఎంత నిష్కామకర్మ చేసినారో చిత్తము నిర్మలం ఈ జన్మలో వారికి మోక్షం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిందండి సార్ ఏదైనా పుణ్య భాగ్యం కనుకుంటే మంచి గురు మంచి శాస్త్రం మంచి ఆరోగ్యం మంచి అవకాశం ఇవన్నీ లభిస్తాయండి సార్ పూర్వపుణ్యం కనుక లేకపోతే సరియైన గురువు దొరకడండి సరైన శాస్త్రం దొరకదు పోని అన్ని దొరికినా ఆరోగ్యం బాగుండదు చూచారా ఆరోగ్యం బాగాలేకపోతే వీడటా సాధన చేస్తారు చెప్పండి అది శరీర మాద్యం కలు ధర్మ సాధనం ఇవన్నీ కూడా వల్లంటే ఏమిటి ఉపాయం తెలుసిన పూర్వజన్మలో అపరిమితమైనటువంటి పుణ్యం పూర్వజన్మలో గనక పుణ్య భాగ్యం కనుక ఉంటే ఈ జన్మలో చక్కని గురువు మంచి శాస్త్రం మంచి ఆరోగ్యం మంచి అవకాశం ఎన్విరన్మెంట్ ఎన్విరన్మెంట్ అంటే ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఇవన్నీ చాలా చక్కగా జరుగుతాయి భగవానుడు నేను ఆ విధంగా వారికి సహాయం ఏర్పాటు చేస్తానని గీతంలో చెప్పలేదని ఎవరైనా పూర్వపుణ్యం సంపాదించుకుంటే చూడండి శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట పుణ్యకార్యం దైవ చేసిన వారికి దుర్గతి కలగదని చెప్పి ముందు జనరల్ గా చెప్పేశారు ఏమండి పార్థనైవేహ నాముత్ర వినాశస్త విద్యకృత్త దుర్గతిం తాతగచ్చతి కళ్యాణ తృప్ అంటే శుభకార్యం దైవ చేసే వారికి దుర్గతి కలగనే కలగదని ముందు జనరల్ గా చెప్పి తర్వాత పర్టికులర్ గా చెప్తాడు పూర్వ జన్మలో కనుక నూటికి యాభై మార్కులు సంపాదించిన పుణ్యం కనుకుంటే ఈ జన్మలో శుచీనాం శ్రీమతాంగే హే ్రష్టోభిజాయతే రెండు విశేషణాలు శుచీనాం శ్రీమతాం శుచి అంటే తెలుసు సదాచారం పొద్దున్నేస్తే ఏదో స్నానము జపము అటువంటి కుటుంబం ఆ విధంగా ఒకవేళ పుట్టారనుకోండి భోజనం భోజనానికి భిక్షాటనానికి వెళ్ళాలి కదా ఎంత టైం వృధా అయిపోతుంది చెప్పండి అందుచేత ఆయన భిక్షాటనానికి వెళ్ళవలసిన పని లేదు శ్రీమతం భోజనానికి లేనటువంటి సంపదలు ఉంటాయి వారికి చర్ చక్కగా డబ్బు ఉంటుంది కానీ డబ్బు కొన్ని చోట్ల డబ్బు కనుక ఉంటే దురాచారాలు ఉంటాయి అట్లా కాదండి ఈ భోగములో ఏలు పెట్టాడు చక్కగా సదాచారం ఈ రెండు కలవటం అనేది భగవంతుడు జాగ్రత్తగా చూస్తారండి ఏదైనా పూర్వపుణ్య భాగ్యం ఉన్నటువంటి మహనీయుడు ఎవరైనా ఉంటే వారిని ఇటువంటి కుటుంబంలో వేస్తానన్నాడు శుచీనాం శ్రీమతాంగేహే అట్లా కాకుండా పూర్వ జన్మలో ఇంకా ఎక్కువ పుణ్యం కనుక సంపాదిస్తే వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇది దొరక చెప్పలేదండి ఎక్కడో గృహస్థుల్లో పుడతాడండి కొంతకాలం ఒక పదేళ్ళు పన్నెండేళ్ళు అక్కడ ఉన్న తర్వాత ఆ పూర్వజన్మ సంస్కారం జ్ఞాపకం వస్తుంది ఏది వైరాగ్యం భగవద్భక్తి విచారణ ఇవన్నీ మనసుకి జ్ఞాపకం వచ్చిందో వెంటనే తల్లిదండ్రులతో చెప్పి కానీ లేక చెప్పకుండా కానీ ఎక్కడో ఆశ్రమం మఠాలు లేకపోతే ఏకాంత స్థలం అక్కడికి వెళ్ళిపోతారండి మన చరిత్రలో చూడండి రమణ మహర్షులు గారు ఆ విధంగా వెళ్ళిన శ్రీ సద్గురు మలయాళ స్వామిలో వారు ఆ విధంగా వెళ్ళిన వారే బుద్ధుడు ఆ విధంగా వెళ్ళిన వారే చూంత బుద్ధి సంయోగం లభతే పౌర్వదైకం యతతే చతో భూయస్ సంసిద్ధవు కురునందన ఈ పూర్వాభ్యాసం చేతడి చక్కగా వారిని ప్రేరేపణ చేస్తుంది మహోన్నతమైనటువంటి వైరాగ్య స్థితిని వారు పొందుతారు అందరూ పొందరు కనుక ఇప్పుడు చెప్పవచ్చుంది ఏమిటంటే పుణ్యభాగ్యం పూర్వజన్మలో ఏదైనా పుణ్యం చేసుకో ఒకవేళ పూర్వజన్మ మాట మర్చిపోండి ఇప్పుడు ఇప్పుడు చేయొచ్చు కదా రాబోయే జన్మకెంతో ఉపకారం అయ్యేటువంటి ఆ పుణ్యం ఎందుకు చేయకూడదు ఆ పుణ్యం అనేది అంటే ఒక రిజర్వ్ అండి మనకు సహాయం చేయడానికి డిపాజిట్ ఇప్పుడు చూడండి బ్యాంకులో డిపాజిట్ అనేది పెడితే ఏ విధంగా ఎప్పుడు చెక్కు రాసినా మీ ఎట్లా ఆనర్ అవుతుందో అదేవిధంగా ఆ పుణ్యం అనేటువంటి డిపాజిట్ కనుక భగవంతుడు అన్ని సౌకర్యములు చేస్తారు చక్కగా ధరించడానికి అవకాశం ఉంటుందండి ఆ పుణ్య భాగ్యం లేకపోతే అన్ని అవకతవకలు అన్ని పరిస్థితులు అంతా తారుమారుగా ఉండటం మంచి గురువు దొరకడు మంచి శాస్త్రం దొరకదు అన్నీ ఉన్న ఆరోగ్యం సరిగా ఉండదు పోని ఆరోగ్యం సరిగా ఉన్న మనస్సు సరిగా నిలవదు అన్నీ బాగున్నాయండి ధ్యానంలోకి వచ్చేప్పటికి ఇటువరిగెత్తను అటువరిగెత్తను ఈ మనస్సు కోతి మోస్తరు తయారవుతుంది ఈ బాధలన్నీ ఎప్పుడు పోతాయి తెలిసినా ఆ పుణ్యం గనక చక్కగా ఉంటే పూర్వపుణ్యం మనస్సు చక్కగా నిలుస్తుంది ఆహారం చక్కగా ఏదో భిక్షాటం లేకుండా దొరుకుతుంది మంచి గ్రంథం మీ చూడండి ఎప్పుడైనా ఎవరో వచ్చి ఇవ్వండి ఇవ్వండి ఈ పుస్తకం చదవండి అని మీకు ఇస్తారండి ఆ పుస్తకం చదివితే మీకు ఎంత ఆనందం కలుగుతుందో చెప్పడానికి లేదు మరి ఎవరు మీకు ఇది ఏ చేశారు ఈ పుస్తకాన్ని ఎవడో వచ్చాడు వాణ్ణి రమ్మని మనం చెప్పలేదు వచ్చి ఇవ్వండి ఇది చదవండి ఈ పుస్తకం చదవండి అది చదివేటప్పటికి ఎన్నో మన సంశయాలన్నీ తొలగిపోతాయి మరి ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు గాడ్స్ అండ్ భగవంతుడు పంపించాడు దేని చూచి మీ పూర పుణ్యం పూర్వపుణ్యం చూచి అటువంటి వారిని పంపించిన ఆయన ఇదిగో ఈ పుస్తకం చదువు ఈ శాస్త్రం చదువు ఇవ్వండి ఆ ఊళ్ళో ఒక గురువు ఉన్నారు ఆ గురువు గారి దగ్గరికి పోండి బాగా మీకు బోధ చేస్తారు ఇవన్నీ కొన్ని సూచనగా అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ మహనీయుడు చెప్పే బోధ చేత మన సంశయములన్నీ తొలగిపోతాయి మరి ఎవరు ఆ దారి చూపించారు చెప్పండి ఆ భగవంతుడు పూర్వపుణ్యమును అనుసరించి ఈ చక్కని సదుపాయములన్నీ చేస్తాడు మంచి గురువు మంచి శాస్త్రం ఇదంతా ఇప్పుడు జనక మహారాజు ఉద్యానవనంలో విహరిస్తుంటే ఆకాశంలో ఏడు మంది సిద్ధులు పోతున్నారండి ఆ సిద్ధులు జనక మహారాజుకి వర్షికల్గా చారు వారు వల్ల నిలబడ్డాడు వారికి పైగా ఒక్కొక్క సిద్ధుడు రాగానే ఒక చక్కని శ్లోకం మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రబోధం ఒక్కొక్క శ్లోకం చెప్తే వెళ్ళిపోతున్నాడు అండి సిద్ధులు జనకుడి రాగానే ఏడు శ్లోకాలు ఒక ఆయన జ్ఞాపక శక్తి లేనివాడుగా ఉంటే రామా గురువు ఎన్నిసార్లు చెప్పినా వాడికి మనస్సును నిలవదండది ఆ వివేకం అనేది చాలా ముఖ్యమండది ఒక ఆశ్రమం ఉందండి ఊరు బయట ఆ ఆశ్రమంలో నలుగురు శిష్యులు ఉన్నారు ఒక గురువు ఉన్నాడు అండి గురువుగారికి నలుగురు శిష్యులు ఆ ఊరికి రెండు మైళ్ళ దూరంలో పట్టణం అండి వ్యర్థ పట్టణం ఈ ఏకాంతంలో ఆశ్రమం ఉందండి ఆ భక్తులు అప్పుడప్పుడు వస్తుంటారండి ఊళ్ళో ఉన్న భక్తుల ఆశ్రమానికి ఒకనాడు ఏం జరిగింది తెలుసండి ఈ ఊళ్ళోనండి పెద్ద యాక్సిడెంట్ యాక్సిడెంట్ మహాప్రమాదం జరిగింది ఏం ప్రమాదం అంటే ఒక లారీ లారీ పోతుంటే దాని కింద ఒకటి పడ్డాడండి పడితే ఈ తల చితికి పోయిందండి తల చితికిపోయి మెదడు బయటకు వచ్చిందండి మెదడు బయటకు వచ్చింది పోలీసు వాళ్ళంతా వచ్చారు ఊళ్ళో వాళ్ళంతా గుంపు చేరారు వీడు ఎవడు ఎవరికి తెలియదండి వాడు ఎవడో దూర ప్రాంతం నుంచి వచ్చిన ఎవరో తెలియదు అది పోలీసు వారంతా గాలిస్తున్నారు వీడు ఎవడని చెప్పేసి అంత విచారిస్తుంటే ఎక్కడ అంతు ఇది మా కాదు మా వాడు ఆ ఊళ్ళో భక్తులు ఉన్నారండి ఈ భక్తులు వాళ్ళు అనుకున్నారు ఆశ్రమంలో నుంచి ఎవరైనా శిష్యులు ఇక్కడికి గురువుగారి శిష్యులు ఎవరైనా వచ్చి పొరపాటును దీని పడ్డారేమోనే కొందరు భక్తులు అక్కడ పరిగెత్తారండీ ఆశ్రమానికి స్వామి గురువుగారు మీ శిష్యులు నలుగురు ఉన్నారు కదా నలుగురులో ఎవరైనా ఊళ్ళోకి వచ్చారా అని అడిగాడు ఒకరి రావట నలుగురు వచ్చేసారు ఊళ్ళో ఉన్నాడు లారీ కింద ఒకటి పడ్డాడండి మీ శిష్యుల్లో ఎవరైనా ఉన్నారేమో మాకు తెలియదు అది వచ్చి కొంచెం చూడండి ఏం జరిగింది అన్నాడండి గురువు ఏం లేదు లారీ కింద ఒక ఆయన పడ్డాడు తల చితికింది మెదడు బయటకు వచ్చిందని అయితే మా శిష్యులు కాదన్నాడండి ఎవరు గురువు ఎందుకండి మీరు చూడకుండా ఎట్లా చెప్తారు రాండి అని రావాల్సిన పని లేదు మీరు చెప్పారు నాకు తెలు మా శిష్యులు మాత్రం కాదు వచ్చారు ఊరికి కానీ పడ్డవాళ్ళు మా శిష్యులు కాదు ఎందుకంటే మెదడు బయటకు వచ్చిందన్నారు మా శిష్యులకి మెదడు లేదు అన్నాడండి ఆయన ఏమి బుర్ర లేదట లేదట అందుచేత గ్యారంటీగా చెప్తున్నాడు వాళ్ళు కాదు చచ్చిన మా వాళ్ళకి అసలు బ్రెయిన్ బ్రెయిన్లెస్ అనమాట ఈ శిష్యులతో ఎంత బాధపడుతున్నాడు ఆయన గారు నిజంగా దేవుడికి ఎరికండిది తెలివి తక్కువ ఉండి మెదడు లేనటువంటి వారు వివేకం లేదు డిస్క్రిమినేషన్ లేదు అటువంటి వారితో గురువు గారికి ఎంత బాధ అండి ఈ జనక మహారాజు ఎటువంటి వాడు తెలిసిన ఏక సంత అది ఏక సంతగ్రాహి ఒక్కసారి ఆ సిద్ధులు చెప్పినటువంటి శ్లోకాలని వెంటనే కంఠస్థం చేశాడు ఒక్కసారి చెప్తేనే వెంటనేనండి ఇంటికి వచ్చేసాడు ఇంకా చూడండి పరిపక్వమైనటువంటి చిత్తం కలిగినటువంటి మహనీయుడు కాబట్టి ఇంటికి వచ్చి రాజ్య కార్యములండి అసలు పొద్దున పన్నెండు గంటల వరకు రాజ్యకార్యం తాకడండి ఈ పన్నెండు గంటల లోపల ఉదయం చక్కగా చింతన చేయటం మొదలుపెట్టాడు సిద్ధులు ఏమి చెప్పారు ఏడు మంది ఏడు చక్కని బోధలు చెప్పారు కదా అని ఒక్కొక్కదాన్ని మననం చేయడం మొదలుపెట్టాడు చూచు అక్కడ జరిగింది శ్రవణం ఇక్కడ ఇంటి దగ్గర మననం ఆ తర్వాత నిధిధ్యాసం ఇంకా రాలేదండి నిధిధ్యాసం మననం చేస్తున్నాడు ఎవరు ఈయన ఒక్కొక్క శ్లోకం ఎంత గంభీరమైనటువంటి బోధ చెప్పారంటే ఆ గురువులు వీరి యొక్క హృదయం పరిపక్వం అయింది కాబట్టి భగవంతుడే ఏడు మంది సిద్ధులు గురువుని పంపి వీరికి చక్కని ప్రబోధం ఏర్పాటు చేశారు టైం లేదు కాబట్టి ఒక్క శ్లోకం ఒక్కటి విచారిస్తాం దాంతో పూర్తి అయిపోతుందండి సిద్ధుడు చెప్పింది ఒక సిద్ధుడు చెప్పింది ఉత్న పునఃే వేరే ఈ శ్లోకం చెప్పాడు ఒక సిద్ధుడు దాని అర్థం చెప్తున్నాను ఉత్టాన్ ఉత్తానే తాన్ ఈ ఇంద్రియముని పాములు అహి అహి అంటే చెప్పండి సంస్కృతంలో పాము ఇంద్రియములు అనేటువంటి పాములు చెలరేగుతున్నాయి పడగలెత్తుకునే అన్నాడండి పడగలెత్తుకుని కాటు వేయటానికి కరవటానికి సిద్ధంగా ఉంటే ఏం చేయవలం హన్యాత్ వివేకదండేన వివేకమనేటువంటి కర్ర ఆ కర్ర తీసుకునే దెబ్బ కొట్టండి వాటిని పారిపోతాయి అంటాడు ఎవరూ గురువు ఈ సిద్ధుడు చెప్పింది ఉత్నః పునఃే వజ్రేవ హరి ఉపమానం వజ్రం ఇంద్రుడండి ఇదివరకు వజ్రాయుధం చేత పర్వతం యొక్క రెక్కలన్నిటిని ఛేదించాటండి అని పౌరాణికంగా మనం చెప్పుకుంటున్నాం ఇదివరకండి పర్వతాలకి రెక్కలు ఉండేవిటండి ఇదివరకు అందుచేత ఇష్టం వచ్చినట్టు ఎగిరి ఏదో ఒక పల్లెటూరు గ్రామం మీద కనుక పడితే ఏమవుతాం చెప్పండి సర్వనాశనం అయిపోతున్నది అందుచేత ప్రజలంతా బాధపడుతూ దేవతలతో మొడబెట్టుకుంటే ఆ దేవతలు వెళ్ళి బ్రహ్మదేవుడితో ప్రార్థిస్తే ఆ బ్రహ్మదేవుడు ఇంద్రుడిని పిలిచాడండి ఇంద్రుడు గారు ప్లీజ్ కమాన్ మీ దగ్గర ఒక ఆయుధం ఉంది కదా వజ్రాయుధం దాన్ని తీసుకుని పర్వతం యొక్క రెక్కలన్నీ ఛేదించండి అని ఆర్డర్ ఇచ్చాడండి ఎవరు బ్రహ్మదేవుడు వెంటనే ఇంద్రుడి గారు అన్ని రెక్కలు కొట్టేశారు కాబట్టి ఇప్పుడు పర్వతాలు ఎక్కడున్న చోట అట్లే ఉంటున్నాయండి నిజంగా పర్వతాలు వాటి గనుక రెక్కలుంటే ఇప్పుడు సపోజ్ నెల్లూరు మీద ఒక పర్వతం పడింది అనుకోండి ఏమవుతుంది పచ్చడి పచ్చడి అయిపోతుందండి సర్వనాశనం అయిపోతుందండి ఆ రెక్కలు ఛేదించిన ఆ పుణ్యం ఎవరు కట్టుకున్నారు తెలిసిన ఇంద్రుడు అండి బ్రహ్మదేవుని ఆజ్ఞను పురస్కరించుకున్న ఆ విధంగా ఆ ఉపమానం చెప్తున్నాడు ఇంద్రుడు వజ్రాయుధం చేత ఏ యొక్క రెక్కలన్నిటిని ఛేదించినాడు అదే విధంగా ఈ పాములు ఇంద్రియములనేటువంటి పాములు ఎప్పుడు చలరేగుతున్నాయో అప్పుడు వివేకం అనేటువంటి కరతో వాటిని కొట్టండి ఆనాడు ఇంద్రుడు పర్వత రెక్కలు కొట్టినట్టు అని చెప్తున్నాడు ఉత్తాను ఇంద్రియాహీన్ పునఃపునః వివేకదండేన వజ్రే హర్గిరేన్ కాబట్టి మానవుడు ఇంద్రియములు జయించాలనేటువంటి బోధ చక్కగా చెప్పారు ఇక ఈ జనక మహారాజ్ అండి ఆచరణలో పెట్టడం మొదలు దీని పేరు నిధిధ్యాసం ఊరికే వినటం కాదు మరణం చేయటం కాదు నిత్య జీవితంలో దాని కార్యాన్వితం చేయటం మొదలు పెట్టాడు ఎవరండి జనక మహారాజు ఈ ఇంద్రియములతో కుస్తీ పట్టడం మొదలు పెట్టాడు ఈ ఇంద్రియములు ఏం చేస్తాయో తెలుసు మొట్టమొదట్లో వాటిని జయించడానికి వీడికి కనుక కొంచెం పవర్ లేకపోతే ఆ ఇంద్రియములే వీడిని జయించేస్తాయండి వీడు ఓడిపోతాడు వాటికి ఎంతో పూర్వజన్మార్జితమైనటువంటి బలం ఉందండి ఏది నెగిటివ్ అట్మాస్ఫియర్ ఏ ఈ ఇంద్రియములకి మహాశక్తి అందుచేత వీడు ఇంద్రియములు జయించడానికి వెళితే అవేం చేస్తే తెలిసిన వీడికే ముక్కు తాడు కట్టేస్తాయండి తాడు కట్టే వీడు ఓడిపోతాడు అప్పుడు అండి అపజయం వస్తుంది కొందరు ఏం చేస్తారంటే మంచి ధైర్యం ఓ ఇంద్రియములారా మీ పని నేను పట్టిస్తానని బయలుదేరతారని బయలుదేరి తమ యొక్క మంచి పట్టుదల ఆ పట్టుదల ధైర్యం వాటితో కుస్తీపడతారు ఓడిపోతాయండి సరే ప్రహ్లాదుడు ఆ ప్రకారంగా జయించినాడండి మరికొందరు మహనీయులు చక్కగా ధ్యానంలోనండి ఆ ఇంద్రియములన్నింటినీ జయించిన వారు చాలామంది ఉన్నారు బుద్ధదేవుడు బాగా జయించినాడండి మొట్టమొదటండి అవి మహాబలం కలిగినాయి కాబట్టి వీడు పడిపోతాడండి పడిపోయినప్పటికీ కూడా నిరుత్సాహపడకూడదండి నిరుత్సాహపడకూడదు ధైర్యంతో ముందు కొనసాగాలని భగవద్గీతలో చెప్పలేదండి నాయన ఆ ధైర్యమును అవలంబించి ఇంద్రియములను జయించండి అని చెప్పేసి కరగా జనక మహారాజ్ అండి ఇక ఇంద్రియములు జయించడానికి నిత్య జీవితంలో ఆచరణలో పెడుతున్నాడు ఒక చిన్న దృష్టాంతం చెప్పి నేను విరమిస్తాను ఈ ఇంద్రియముల యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే అనేక జన్మల్లోనండి బాగా శక్తిని కూడబెట్టుకున్నాయండి శక్తిని కూడబెట్టుకునే పాపం సామాన్య సామాన్యుడైనటువంటి సాధకుణ్ణి కింద పడవేస్తున్నాయండి అది కింద పడవేసేస్తున్నాయి ఇప్పుడు పెద్దల యొక్క సాంగత్యం చేత తన యొక్క ధైర్యం చేత బాగా వాటిని ఎదుర్కొని వాటిని ఓడించాలండి ఇది మానవుడు చేయవలసిన పని పూర్వం అండి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ని మీరు విన్నారు కదండి నాగాపూర్ ఇటువంటి చోట మధ్యప్రదేశ్ దొంగలు కొందరు బయలుదేరారండి ఎప్పుడు నూరేళ్ల కిందట బ్రిటిష్ పరిపాలనలో తగ్గులు వాటి పేరు మన హిస్టరీలు కూడా చదువుతున్నావు తగ్గులు అంటారండి వాడి పేరు ఆ దోపిడీ వాళ్ళంతా కొల్లగొడుతున్నారండి అక్కడక్కడ అప్పుడు గవర్నమెంట్ వారండీ మిలిటరీని పిలిపించి అక్కడక్కడ గుడారాలు వేయించి ఎక్కడెక్కడ దొంగలు ఉన్నారో వారందరినీ పట్టండి ఎవరిని ఈ తగ్గులు అనేటువంటి దొంగల్ని దోపిడీ వాళ్ళని అప్పుడు సైన్యం అంతా అక్కడక్కడ గాలిస్తున్నారండి దొంగలు ఎక్కడ ఉన్నారని ఒక చోటండి ఒక సైన్యం యొక్క సూపరెండెంట్ పెద్ద కుటీరం అంటే టెంట్ టెంట్ వేశాడు గుడారం అక్కడ వారి యొక్క ఆఫీస్ అంతా అక్కడ ఉన్నది దాదాపు యాభై మంది మిలిటరీ వాళ్ళని పంపించాడు చుట్టూ ఆయన దొంగల్ని వెతకండి అని సరిగ్గా ఒకనాడండి రాత్రి తొమ్మిది గంటలకి ఈ సూపర్ అంటు గారు టెంట్లో కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు అప్పుడు ఒక కేక వినిపించిందండి బయట సార్ సార్ అన్నాడు ఎవరు ఒక మిలిటరీ వాడు దొంగను పట్టేశాడండి అది ఆ విషయం చెప్పడానికి దూరం నుంచి కేక సార్ ఒక దొంగని పట్టాను అన్నాడండి తీసుకురా అన్నాడండి ఎవడు సూపర్ అంటు వాడు రానంటున్నాడు అని మళ్ళా వెంటనే జవాబు వచ్చిందండి వాడు రాకపోతే నీవు రా అన్నాడండి వాడు నన్ను రానివ్వటం లేదు అన్నాడండి వాడు ఆ విధంగా ఉందండి ఇప్పుడు ఇంద్రియముల సమాచారం మనం ఏదో వాటిని జయించడానికి వెళ్తే అవి పట్టేసింది అండి సరే ఆ విధంగా జనక మహారాజు ఆ శ్లోకం బాగా ఆచరణలో పెట్టుకుని తరిస్తాడు ఆ విషయం అండి వశిష్ఠులు వారు శ్రీరామచంద్రుని చెప్పి ఓ రామచంద్ర జనకుడు ఎంత పట్టుదల చేత తన మనస్సును ఇంద్రియాల్ని జయించాడో ఆ విధంగా మీరు కూడా ధైర్యం వహించి బాగా వాటితో కుస్తీ పట్టి వాటిని ఓడిస్తే పరమశాంతి కలుగుతుందని ఈరోజు వశిష్ఠ మహర్షి గారు శ్రీరామచంద్రునికి జనకోపాఖ్యానం బోధిస్తారు రేపు ఎల్లుండి కూడా ఈ ఐదవ అధ్యాయం కొనసాగుతుంది ఈరోజు సాయంత్రం భగవద్గీత జ్ఞాన షట్కంలో మనం ప్రవేశిస్తున్నాం మొట్టమొదటిది క్షేత్ర పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమును కూర్చున్న విచారణ జరుగుతుంది సమయం అయింది ఓంకారం జపంజేస్తాం ఓ